స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గలతండి జీవాధిపతి సర్వనతుడా సర్వశక్తి మంతుడా నీకు వర్ణాలు ఇస్తాయా గొప్ప ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరచుకొని గత వారమంతా ప్రభావ అనేక ప్రాంతాలతో మీరు మమ్మల్ని నడిపించినారు ప్రభావ మమ్మల్ని సురక్షితంగా ఇంటికి చేసానికైనా నీకు ఎంతో వన్నాలు ఇస్తాయ మీ మరియు పెట్టిన మీరు గొప్ప కార్యాలు చేసిన ఎంతో మంది శువార్త మీరు చేసిన కార్యాలను బట్టి నీకు ఎంతో వందాలి ప్రభా ఆయన పచ్చర్యంత మాకు సాహికల్గా ఉన్నందుకని నీకు ఎంతో వందాలు ప్రభావ తెలుగు ప్రభా హైదరాబాద్ తీసుకొచ్చినందుకని నీకు ఎంతో వందాలి నీకేస్తే తొలి స్తోతాలు సమస్త ఘనత మహిమ నీకే చలిస్తున్నాయి గొప్పదేవ మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాయినా మధ్య కాలే సమయంలో అయినా మీ సన్నిధికి వచ్చిన మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మహయాల సరిజన్ ప్రభావ మీకు సంపూర్ణత నడిపించండి సరళత పరిశుద్ధి నడిపించండి ఇలాంటి మనసు మీలాంటి హృదయం మాకు అనుగ్రహించాయినా మీకు సంపూర్ణత పరిస్థితి నడిపించండి గొప్పది వేసయంతలో మీరే ఆధిపత్యం అర్పించండి పాటలదారు ఇబ్బందులైనా భూమి ఆకాశములు సృష్టించిన స్తోత్రం భూమి ఆకాశములు Sustin Chila Itayya Nikeshtotram. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, <coughs> hallelujah, hallelujah. Okanimsha manna. What did you do? Hallelujah, hallelujah, hallelujah. నుండి శ్రీమాల పానీ నుండి విడిపించబోన దిన దశలో నేనుండగా నన్ను విడవన భూమి ఆకాశములు సృష్టించిన ఏ శయ్యానికి స్తోత్రం భూమి ఆకాశములు సృష్టించిన ఏ శయ్యానికి స్తోత్రం జీవ ఆహారమై నీదు వాక్యము పోషించగుణను ఆకలి తృప్తిపరచి భూమి ఆకాశము సృష్టించిన ఈ సైయానికి స్తోత్రం భూమి ఆకాశములు సృష్టించిన ఈ తలలోయూయా భూచంగా మూలానము అనిచివేసి కాచిన ఊ నన్ను अपदलो चुका को न गाऊ न नो लेवनेतितिवी भूमि आकाशमुलु सुस्थितिना एसैयाने के स्त्रोतम भूमि आकाशमुलु सुस्थितिना एसैयाने के स्त्रोतम हालेलुया हालेलुया हालेलुया हालेलुया हालेलुया हालेलुया ఈ పాట ఎప్పటితో మధ్యలో తో రాత్రి వెలుగునాడి చేతను వెంబడించేదను ఇసుడే నరాక్షకుడు నడిచేతని ప్రభుయేసునితో నడి చేదనే ప్రభు ఆస్తముతో కాంతిలో నుండా జయతును ఇసుని వెంబడితును నీ యేసుని వెలుగులో నడిచేదను ంబు చిక పడను ఆత్మతో పాడుచు సాగిపోదును ఇసుడే నా ప్రియుండు నడిచేదని ప్రభు ఈసునితో హలు నాడి చేద్ద ప్రభు ఆస్తముతో కాంతిలను జయం గంతును ఈశుడే నేంబడితును నీ యేసుని వెలుగులో నాడిచేదను వెలుగులో ప్రభు స్వరాముని విను సర్వమీచెదను చింతనుండేదను ఈడే ప్రేమయుడు నడిచేదని ప్రభు ఈసునితో హలలు నడిచేదని ప్రభు ఆస్తముతో కాంతిలోను డయతును ఈశుని వెంబడితును నీసుని వెలుగులు నడిచెదను దిన సహాయముని పొందేదను సుఖ దుఃఖమైన మరణం ఈసుడే నండును నడిచేదని ప్రభు ఈసునితో హలడ నడిచదని ప్రభు ఆస్తముతో కాంతి ఉండగా జయంతో ఈసుని వెంబడించును నే యేసుని వెలుగులో నాడిచేదను నా దృష్టిని ప్రభు చేదను శిల్వ ధ్వజము నే బాటి వెళ్ళేదను ఈశుడే నా చింత నుండును నాడి చేదని ప్రభు ఈసునితో హలూయ నడిచేదని ప్రభు ఆస్తముతో కాంతిలను ఉండగా జయంగును ఈసు వెంబడితును నీ యేసు వెలుగు నడిచేదను రాత్రి బగలయ నో నడిచేదను వె నడిచేదను వింబడి చేదను ఇసుడే నరాక్షకుడు నడిచేదని ప్రభుయేసుని హుయ నడిచేదని ప్రభు ఆస్తముతో కాంతి ప్రార్థన చేస్తాం పరసుధర బగుదేవ ఏసయ మీకు వందనాలనైనా ఇస్రాయలు గొప్ప తండ్రి మీకే కృతజ్ఞతలైనా మీకు మరింత భూస్థాపన పునరుద్ధం ద్వారా మమ్మల్ని అందరినీ అంతరంగా మందు ఇస్రాయల్ మార్చుకున్నందుకు మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నైనా ముఖ్యంగా తండ్రి మధ్యాహ్న కాలం మీ సన్నిధుల సమయం గడిపే అవకాశాన్ని మీరు మాకు మీకు ఎంతో వందనాలు ప్రభావ అనేక మంది దీన్ని పొందలేకపోతున్నారు కానీ మీరు మాకు ఇచ్చినారు పొందలేని స్థితిలో ఉంటుండగా మీరు అవకాశం ఇస్తున్నారు వాటిని బట్టి మీకు ఎంతో వందనాలనైనా ముఖ్యంగా తండ్రి కృపా వరాలకు సంబంధించిన విషయాలని కొన్ని నెలల నుంచి ధ్యానిస్తున్నాం అయినా వాటిని ఆసక్తితో ఆపేక్షించమన్నారు మరి విశేషంగా ప్రవచన వరం గురించి అయినా ఇంతవరకు ఎన్నో వర్గీకరణాలు కలిగిన ఆ వరాల గురించి మీరు మాకు బయలుపరచున్నారు నేర్పించినందుకు మీకు ఎంతో వందనాలు ఇవన్నీ తండ్రి మళ్ళీ మా యొక్క తను మళ్ళీ సహవాసంలో కనిపించేలాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం అవి మీరు అభిషేకించి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మీరే వాటిని పంచి పెడతారని వాక్యాంశాలు కాబట్టి మీరే వాటిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరికి వీటిని అనుగ్రహిస్తున్నారు కాబట్టి అందరికి పంచి కాబట్టి రక్షింపబడ్డ వారికి అందరికి అనుగ్రహించి మహిమ అందామని ప్రార్థిస్తున్నాం అవన్నీ మేము ఒక దినం చూడాలి ప్రభావ మా సహవాసంలో మా సహవాసంలో అవన్నీ బయటికి రావాల ప్రవ్వ అవి ఒకరి ద్వారా కాదు అని కూడా నేను గ్రహిస్తున్నాం నైనా కాబట్టి ఒకరి ద్వారా చేయలేని స్థితిలో ఉంటున్నాం కాబట్టి ప్రవ్ ఇవి అనేకలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీ సహాయం చేత నడిపించండి మీ యొక్క వెంబడి కృపమ్ మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ రక్షణ ప్రణాళికలో మేమందరం చివరి వరకుండా లాగా సేర్పడమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని అందరినీ మీరు ఆఖ వరసి దుకోమని ఏసుక్రీస్తు పరిషుద్ధ ప్రార్థించుచున్నాం తండ్రి ఆమె కృపవరాలకు సంబంధించిన విషయాలు మనము ఎన్నో ధ్యానించినము మొదటిదిగా బయల్పరుచు వరములు దాని తర్వాత శక్తివరములు దాని తర్వాత ప్రేరేపణ వరములు మూడు రకాల వర్గీకరణల కింద మనం చూస్తున్నాము బయల్పరచు వరములలో బుద్ధి వాక్యము జ్ఞానవాక్యమును ఆత్మల వివేచన ఈ మూడు రకాల వరాలు దాని తర్వాత శక్తి వరముల కింద విశ్వాసము స్వస్థపరచువరములు అద్భుతములను చేయి శక్తి మూడవ వర్గీకరణలో లేక ప్రేరేపరణ ప్రేరణ వరములు లేక ప్రోత్సాహ వరములలో ప్రవచనము నానా భాషలు భాషల అర్థము చెప్పు శక్తి ఈ మూడు రకాల వరాల గురించి చివరిగా మనం చూస్తున్నాం పోయిన మనం ప్రవచన వరానికి సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం ప్రవచన వరము సంఘక్షేమ అభివృద్ధి గురించి అన్న విషయాన్ని మూడు విషయాలు మనం చూస్తున్నాము సంఘానికి క్షేమం కలగడానికి వరకు దేవుడు వాటిని అన్నిటికంటే ప్రాముఖ్యమైన వరం ఇది బైబిల్ అంతట్లో అని కూడా మనం చూపించింది నేను ఎందుకంటే రాబోదినములలో ఏ రీతిగా పరిస్థితులు ఉండబోతున్నాయో అవి అర్థం చేసుకోవాలంటే సంఘానికి అది ప్రభు అనుగ్రహించింది ఇది బహు ప్రాముఖ్యమైన వరం అన్నింటిలోకి వెళ్ళా వాటిని అనేక పర్యాలు మనం చూస్తూ ఉంటాము తప్పుగా వాడుకున్న పరిస్థితులలో చూస్తూ ఉంటాము చాలా మంది జీవితాలలో వాటిని తప్పుగా వాడుకున్నట్లు ఒకసారి చూడండి వ్యూహానుసువార్త వ్యూహాను పత్రిక మొదటి వ్యూహాను పత్రిక నాలుగవ అధ్యాయము ఈ ఒక్క వాక్యం మీకు అర్థమైతే ఈ వరము ఏ రీతికి ఉంటుందో మనం గ్రహించుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఆత్మని వివేచించమన్నాడు చెప్పాడు మన ప్రభు కాబట్టి ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇది ఎవరికి ఉందో ఎవరికి లేదో మీకెట్ట తెలుసు కాబట్టి అనేక మంది అనేకలైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అన్నాడు కాబట్టి ఈ వరము పరీక్షించబడాల్సిందే ప్రతి ఒక్కరి దగ్గర ఎక్కడ కనిపించినా ఈ వరని పరీక్షించాలా ముఖ్యంగా సంఘ క్షేమం కొరకు అనుకరించబడింది అన్నాడు కాబట్టి ఈ వరము ప్రకటిస్త ఈ వరము ఒక జీవితంలో కనిపించినప్పుడు అది సంఘక్షేమం కొరకుందా లేదా అనేది ఫస్ట్ పాయింట్ రెండవది ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే ఈ ప్రవచించేవాడు దేవుని సంబంధమైన వాడు కాదో అనేది నువ్వు పరీక్షించాలా దేవుని పక్షంగా ప్రవచిస్తుండాల లేదా అనేది రెండవ వచన చూస్తాం యేసు క్రీస్తు శరీరధారి అయి ఏ ఆత్మ ఒప్పుకున్నో అది దేవుని సంబంధమైనది కాబట్టి ప్రవచన వరము ప్రభు ఈ లోకంలో పుట్టిండు ఎందుకంటే ఆయన పుట్టుకకు సంబంధించిన వరాలు దగ్గర దగ్గర ఐదు ఆరు వందల సం ప్రవచనాలు ఉన్నాయి బైబిల్ లో పాత నిబంధన పుస్తకంలో దగ్గర దగ్గర ఐదు ప్లస్ ప్రవచనాలు ఉన్నాయి ఆయన పుట్టికకు సంబంధించినవి అంటే ఆయన నిజంగా శారీరకంగా శరీరం ధరించుకొని లోకంలోకి వచ్చిండు అనేది ప్రవచనాలు ఉన్నాయి అవి నేను నమ్మి నమ్ముతాం తర్వాత ఆయన శారీరకంగా శరీరాన్ని ధరించి వచ్చిండు ఏ ఆత్మ ఒప్పుకున్నో అది దేవుని సంబంధం కాబట్టి ఈ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన నిజంగా పుట్టిండు ఈ లోకంలో ఈ లోకంలోకి వచ్చిండు అనేది ఒప్పుకోవాలి మనం తర్వాత ఏ ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధం కాదు ఇది కూడా గ్రహించాలి కాబట్టి రకరకాల ప్రవచనాలు ఉంటాయి ఉదాహరణకి కొత్త సంవత్సరం వచ్చినప్పుడు ప్రవచనాలు ఉంటాయి తర్వాత ఉగాది పండగ రోజు ప్రవచనాలు ఉంటాయి ప్రవచనాలు చెప్తూ ఉంటారు టీవీస్లల్లో కాబట్టి ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధం కాదు కాబట్టి ఏసుని ఒప్పుకోవడము అంటే ఏంది చెప్పండి ఎవరన్నా ఏసుని ఒప్పుకోవడం అంటే ఏంటంటే ఏసు అంటే రక్షకుడు కాబట్టి ఆయన ఆయన రక్షకుడు అని ఏదైతే ఒప్పుకో ఎవరైతే ఒప్పుకోరో వారిలో దుష్టుని ఆత్మ ఉంది వాళ్ళు దేవుని సంబంధులు కారు వాళ్ళు ఎవరన్నా కావచ్చు క్రైస్తవ కుటుంబంలో పుట్టిండొచ్చు యూధా కుటుంబంలో గోత్రాలలో పుట్టిండొచ్చు విశాఖ గ్రోత్రాలలో పుట్టిండొచ్చు అన్నిలలో పుట్టిండొచ్చు ఎక్కడన పుట్టిండొచ్చు వాళ్ళు కాబట్టి ఏ ఏ ఆత్మ ఏసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధం కాదు కాబట్టి ఇక్కడ వ్యూహానుభక్తులు చాలా తేటగా మాట్లాడుతున్నాడు ప్రతి మనిషి ఒక ఆత్మ అది మనకు తెలుసు మనం ఎప్పుడో చూసినా మీకు మరి ఎవరిని మనము శరీర రీతిగా ఎరుగాము ప్రతి ఒక్కరిని ఆత్మరీతిగానే ఎరుగుదాం అంటాడు పౌలు కాబట్టి ఏ ఆత్మ ఏసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధం కాదు దీన్ని దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు కాబట్టి మనం ఒప్పుకుంటాం ఏసు రక్షకుడని ఆయన తప్ప ఎవ్వరు మిమ్మల్ని రక్షించలేరు నువ్వు ఎక్కడ పుట్టినా కానీ పర్లేదు పరిశుద్ధ దేశంలో అని చెప్తుంటారు క్రైస్తవులు ఇస్రాయల్ దేశం పరిశుద్ధ దేశము ఎరుసలిం పరిశుద్ధ పట్టణం అని చెప్తారు కానీ మనకు తెలుసు అవి కావని అవి కేవలం స్థలాలు కానీ ఇవి ఆత్మీయంగా మారినాయి పాతవి సమస్తం కృతమైనవి కాబట్టి పరిశుద్ధ జనాంగం ఎవరంటే యేసు ప్రభుత్వం రక్తాన్ని పెట్టి కొన్న క్రైస్తవులు తప్ప ఎవ్వరు కాదు పరిశుధ జనాక పరిశుధ స్థలం ఏది అంటే నీ హృదయమే అది ఒక లోకాతీతమైన స్థలం కానే కాదు యరుశల్యం అనేది ప్రకృతి సహజమైంది కాదు పరమ యరుశల్యం అసలైంది ఇవి ఎంతగా చెప్పినా కూడా వినలేని స్థితిలో ఉన్న ఈ రోజు అంటే ఈ యుగ దేవత వారి గుడ్డితనం కల్పించింది వారికి అంటే బయటికి చెప్పుకుంటున్న వాళ్ళు యేసు కానీ ఆ ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైంది కాదు దీన్ని బట్టి ఏ దేవుని ఆత్మను మీరు ఎరుగుతారు ఎందుకంటే మీరు యేసు ప్రభుని రక్షకునిగా స్వీకరించారు కాబట్టి క్రీస్తు విరోధి ఆత్మ మీరు వినిన సంగతి ఇదే ఇది అది లోకంలో ఉన్నది అయితే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి ఏ ప్రవచనము ప్రభు నుంచి వచ్చింది ఏది రాలేదు ఏది ప్రభు ప్రవచనం కాదు అని చెప్పగలం మనం ఎవరు చెప్తారు చెప్పండి ప్రతి ప్రవచనముల గురించి సాక్ష్యం ఇస్తే కదా సాక్ష పంతొమ్మిదవ అధ్యాయము ఇవి రికార్డింగ్ అయిపోతున్నాయి కాబట్టి మనం రెఫరెన్సెస్ చూపించాలా ఎవరు అన్నో వింటారు కదా ప్రపంచంలో ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై పదవ వచనం పంతొమ్మిదో అధ్యాయము పదవ వచనంలో మనం చూస్తున్నాం చదవాలన్నా ఒక్క నిమిషం బ్రదర్ చదువు బ్రదర్ అందుకు అత అందుకు నేను అతనికి నమస్కారం చేయుటికై అతని పాదములు ఎదుట సాగిలు పడగా అతడు వద్దు సుమి నేను నీతోనూ యేసుని గుచ్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను దేవునికే నమస్కారం చేయము ఏసుని గుచ్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను కాబట్టి ప్రతి ప్రవచనం యొక్క సారం ఏంది అంటే యేసు ప్రభుని గుర్చిన సాక్ష్యం అంటే ఆయన రక్షకుడు ఆయన రాబోతున్నాడు రక్షకుడు రాబోతున్నాడు రక్షకుడు ఉదయించాను రక్షకుడు మీ కొరకు పుట్టాను రక్షకుడు మీ కొరకు చనిపోయాను ఇటువంటి అన్ని ప్రవచన సారం అన్నట్టు ఏ ప్రవచనం వచ్చానను ఏసుని గురించి సాక్ష్యం ఇవ్వడమే అని చెప్తున్నాడు తర్వాత ఇది నేను కొన్ని సంవత్సరాల నుంచి చూపిస్తా ఉన్నాను ఈ విషయాలు పదవచనంలో ఇక్కడ ఎవరున్నారు అనేటిది యుహాను భక్తుడు ఎవరి కాళ్ల మీద పడేండు అనేది కాబట్ అక్కడ అక్కడ యేసు ఏసు ప్రభు సన్నిధిలో ఉన్నవాడన్న విషయం ఇక్కడ మాట్లాడుతుంది ఒక అతను వచ్చిండ చూస్తాం కదా మనము నేను అతనికి నమస్కారం చేయగా అతను ఎక్కడ వచ్చిన భాగంలో అందుకు అతనికి ముందు దానికి ముందు మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను అతడు ఎవరు అతడు ఎవరు అనేది ప్రశ్న అన్నట్టు అక్కడ క్లియర్ గా అంటే సాక్ష్యం ఇచ్చిన సహదాసుడు అంటే సహదాసుడు అంటే మనిషి కదా సహదాసుడు అంటే మనిషే కదా అంటున్నారు దేవు సహదాసుడు అంటే మనతో పాటు సమానంగా సేవకుడు అన్నట్టు మనతో పాటు సమానంగా సేవ చేసినవాడు అన్నట్టు కాబట్టి సహదాసుడు అంటే మనిషి సేవకుడు ఒకసారి ఈ లోకంలో సంపూర్ణగా సేవంచేసి శరీరాన్ని ముగించినాక వారికి అనేకమైన పండ్లు అప్పగించబడి ఉంటాయి అనేసి నేను ఎన్నిసార్లు జ్ఞాపకం చేస్తున్నా ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది అంతే మనకి ఈ ఈ లోకాన్ని విడిచిపెట్టినాక భూమిని విడిచిపెట్టినాక ప్రతి ఆత్మ ఆ నుంచి వచ్చిందో అక్కడ పోవాల్సిందే అయితే ఆకాశంలు మహా ఆకాశంలు ఎన్నో ఉన్నాయని కూడా నేను చూపించిన ఎన్నిసార్లు హెబుల్ రాసిన పత్రికలు చూపించినాను అనేక ప్రాంతాలలో పౌలు జ్ఞాపకం చేపడం చూపించినాను కాబట్టి మనకంటూ ఒక్కసారి చరణాన్ని విడిచిపెడితే వేరే ఆకాశంలకు మనం వెళ్ళిపోతాం వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతాం దాన్ని అబ్రహము రొమ్ము అంటారు తెలుగులో అంటే నిజంగా అబ్రహం రొమ్ము కాదది అబ్రహము స్థానం అంటాం అబ్రహాము స్థలం అంటాం అంటే అబ్రహము పక్షంగా లేక అబ్రహము ఏ రీతి అయితే విశ్వాసం మూలంగా చూడని దేవుని గురించి వినని దేవుని యొక్క స్వరము విని విశ్వాసం చూపించిండో మనం అందరం కూడా అట్లనే విశ్వాసం చూపించినాం కాబట్టి అబ్రహము స్థానము అబ్రహాము రొమ్ము అంటే అబ్రహాం భూజ్ ఏమంటాం ఇంగ్లీష్లో అదొక స్థలం అన్నట్టు అదొక స్థలము ఆకా మహాకాశాలలో ఒక స్థలం అందులో మనం అందరం ఉంటూ అక్కడ నుంచి రకరకాల పనులు చేస్తూ ఉంటాం ఈ లోకంలోకి రావాలా ఇతర సేవకులతో పాటు కలిసి సేవ చేయాలని హెబిల్ రాష్ట్ర పత్రికలు నేను ఎన్నిసార్లు చూపించిన వారి సేవ సంపూర్తి కావాలంటే నువ్వు ఈ లోకపు సేవకులతో కలిసి సేవ చేయాల్సిందే అట్లా ఆత్మలో జరుగుతా ఇవన్నీ ప్రకృతి సహజంగా జరగవు నువ్వు సేవలో ఉంటే నీతో పాటు అనేక మంది పాత నిబంధన భక్తులు లేక ఈ రెండు వేల సంవత్సరాల నుంచి సేవ చేసి చనిపోయిన వారి ఆత్మలన్నీ మనతో పాటు కలిసి సేవ చేస్తూ ఉంటాయి ఈ లోకంలో ఆ విషయాన్ని మనం గ్రహించాలి అందుకే ఎప్పుడన్నా నీకు దర్శనాలలో కళలలో అవి అనిపిస్తూ ఉంటాయి కొంతమంది గొప్ప దైవజనులు నీతో పాటు కలిసి సేవ చేసినట్లు లేక నువ్వు వాళ్ళతో పాటు పోయి తిరుగుతున్నట్లు ఇవన్నీ నీ కళలు కాబట్టి ఇక్కడ యోహాను భక్తునికి ఒక సహదాసుడు అంటే ఇంకొక విశ్వాసి తన శర్రాన్ని విడిచిపెట్టిన విశ్వాసి ఇవి నేర్పిస్తుండు చూపిస్తుండు అయితే నాకు ఒక డౌట్ మీరెవరన్నా చెప్పండి ఆయనకి ఎట్లా తెలుసు ఇవన్నీ ఆ సహదాసునికి ఇవన్నీ జరుగుతున్నాయని ఎట్లా తెలుసు అక్కడ పోయి అక్కడ చూడలేదు కదా వేరే ఆకాశంలో పోయినప్పుడు అవన్నీ చూసిండ చూడలేదు కదా ఆయన ఆయనకి ఎట్ట తెలుసు ఈ లోకంలో ఉన్నప్పుడే తెలుసుకున్నాడు నువ్వు నేను కూడా అంతే ఈ లోకంలో ఉన్నప్పుడే వీటి తెలుసుకోవాలా తర్వాత నువ్వు అక్కడికి పోయినాక ఈ లోకంలో మళ్ళా భవిష్యత్తులో ఉండిపోయే తరానికి వారికి నువ్వు ప్రోత్సాహకరంగా వీటన్నిటిని చూపిస్తా ఉంటావు ఆత్మలు తర్వాత నేను ఒక విషయం గ్రహించిన ఏంటంటే ఎవరి ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు ఇస్తాడు దేడు మనకు తెలుసు అయితే ఆ తలాంతులు ఈ లోకంలో విడిచిపెట్టిపోవాల్సిందే అది ఎవరికి తిరిగి ఎవరు తిరిగి పొందుకుంటారు ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిపోతా ఉంటాయి ఈ ఇవి పరలోకానికి పనికిరావు ఎందుకంటే ఆ తలాంతులు ఈ లోకంలో ఉన్నంత వరకే ఒకసారి ఈ లోకాన్ని విడిచిపెట్టినాక ఆ తలాంతులు నువ్వు ఎవరికో వారికి ఇచ్చేసి వెళ్ళిపోతా ఉంటావు ఇవ్వకుండా వదిలేసిపోవచ్చు చాలా మంది అట్లా చేసిపోతుంటారు చాలా మంది సేవకులు వాళ్ళకి తెలియదు బోదా కాబట్టి వారు ప్రార్థన చేసి ఆ తలాంతులని ఇంకొక సేవంకునికి ఒప్పిజెప్పి చెల్లిపోలేదు ఏలియా నుంచి ఎలిషాకొచ్చినట్టు మనం చూస్తాం పేతూరు నుంచి అనే పౌల నుంచి అనేకులకి పోయినట్లు చూస్తాం అననీయ నుంచి పౌలకి వచ్చినట్లు చూస్తాం సౌలు పౌలుగా మారకముందు అట్లా ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరి నుంచి గమలియల నుంచి సౌలికి కొన్ని వచ్చినాయి దాని తర్వాత నుంచి పాత నిబంధన బోధ సౌలకి వచ్చేసింది గమలియల్ అననియా సారీ గమలియలు నుంచి పాత నిబంధన విధానాలన్నీ నేర్చుకున్నాడు సౌలు పౌలుగా మారకముందు అననియా నుంచి ఆత్మీయ సత్యాలు సౌలకు అనుగ్రహించబడ్డాయి అదంతా అదొక విధానం అన్నట్టు ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరు పోతా అంటే దురదృష్టం ఏంటంటే అట్లా స్వీకరించారు మనుషులు ఈ రోజులలో ఏ నాకు తెలుస్తుంది నేను నేర్చుకుంటా నేను ఒకటి ఒకసారి మొత్తం ఒక ఫార్టీ డేస్ ఫాస్టింగ్ చేసి నేర్చేసుకుంటే అంతా వచ్చేస్తుంది నాకు అవన్నీ మనుషుల ఆచారాలు వాటిని ధృవీకరిస్తా నేను ప్రతి ఒక్కరికి ఒక ఆత్మీయమైన నడిపింపు అవసరం మెంటర్ అంటాం ఇంగ్లీష్లో లేక ఆత్మీయ తండ్రి అంటాం వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలా లేకపోతే నీకు తండ్రి లేకపోతే నీ పరిస్థితి ఏంటి ఎబ్బుల్ రాష్ట్ర పత్రికలు అంటాడు కదా కాబట్టి ఆత్మీయ తండ్రిలో అవసరం మనకి నేర్చుకోవాలా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల వెళ్ళిపోతుండాలా నువ్వు ఇంకొకరి నెక్కి నేర్చుతుండాలా ఎంతకాలం అట్టే జగాలకు గుర్చుంటావు ఎంతకాలం వెళ్ళి నువ్వు ఉంటావు వచ్చేసాయి వెళ్ళిశాను నేను లేపాలా ఎంతకాలం వెళ్ళిశాను ఉంటావు వచ్చేసాయి నీ చాలా మంది ఉన్నారు శిష్యులు వాళ్ళు కూడా కదా అవి ఆత్మీయ సత్యాలు అన్నట్టు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి ఇవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి ఈ ఆత్మీయమైన విధానాలు కాబట్టి ఇక్కడ యాసిడ్ టెస్ట్ అంటాం పదవ వచ్చినం నైన్టీన్ ప్రకటన నైన్టీన్ ప్రకటన అధ్యాయము పదవ పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనంలో క్రీస్తుని గురిచిన సాక్ష్యము ప్రవచన సారం చాలాసార్లు మనం వింటా ఉంటాం రకరకాల ప్రవచనాలు తెలుసు నాతో ఒక బ్రదర్ సేవకుడు వచ్చేటోడు ట్వంటీ ఇయర్స్ క్రితం చాలా కాలం కిందట నాతో నా బండి మీద కూర్చుని వచ్చేటోడు నేను అనేక ప్రాంతాల్లో పోయి పరిచయా చేసినప్పుడు అయితే ఆ బ్రదర్ ఆ రోజుల్లో ప్రవచించేటోడు నాకు నేనేమో గబ్బల్లా విరిచే టైంలో ప్రవచిస్తుంటే నాకు అప్పుడే తెలిసిపోయింది ఇది కాదని కానీ ప్రవ్వా ఇది నేను ఎట్లా నేను స్వీకరించాలా తృణీకరించాలా వినడానికి బాగుంటుంది ఆయన ప్రవచనంలో నన్ను ఇంకొక గొప్ప దైవజన్తోని పోలుస్తున్నాడు దేవుడు నిన్ను కూడా అట్లా వాడుకోబోతున్నాడు అంటే అది కాదు కదా విధానం ఎవరి నాగలి వాళ్ళదే కాబట్టి ఆయన ధృవీకరించొద్దు అట్ ద సేమ్ టైమ్ దాన్ని మనం సంపూర్ణంగా ప్రవ్వా ఇది ప్ర నీ నుంచి కలిగిందా లేదా అని స్వీకరించాలా స్వీకరించాలంటే మళ్ళీ ఇది ఇక్కడ వాక్యం చెప్తుంది క్రిస్తుని గురిచిన సాక్ష్యం ప్రవచన సారం మనం చూపించే ప్రవచనాన్ని ప్రభు వల్ల కలిగిందని చూపిస్తాం ఫస్ట్ పాయింట్ ఆయన రాకడకు సంబంధించినవి ఆయన రాకడక ముందు ఉండే సూచనలు వాటి అన్నింటిని విశీకరిస్తాం ఉదాహరణకి పీనుగ ఎక్కడున్నో గద్దలు పోగను లాస్ట్ సూచన కదా పీనుగా ఎక్కడున్న గద్దలు అక్కడ పోగవును కాబట్టి దాన్ని ఎవరు ఎట్లా చెప్పగలరు అది ఆ ప్రవచనం ఎట్లా అర్థమవుతుంది బహు జాగ్రత్తగా పరిశీలించి ఆ తలంపులు ఉపయోగించకుండా వాటిని అర్థం చేసుకోలే ఇరణాలుగో అధ్యాయం ప మతైశ్వర్ తినీ ప్రవచనాలు అవి ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి ఫస్ట్ ప్ర అది అంశం అన్నట్టు అది కాబట్టి ప్రతి ప్రవచనము క్రీస్తుని గురించిన సాక్ష్యం దాని సారాంశమే అన్నట్టు దాని దాని అంటే దాని ఎసెన్స్ అంటాం ఇంగ్లీష్లో ద టెస్టింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ప్రాఫెసీ అనేది ఇంగ్లీష్లో కాబట్టి ప్రతి ప్రవచనం క్రీసన్ గురించిందే అది పాయింట్ అర్థం చేసుకోవాలి ఇప్పుడు తెలిసింది మనకి తేడా ఏది నిజమైంది ఏది అబద్దమైంది వ్యూహాను భక్తుడు అదే మనకి మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో అది విషయం జ్ఞాపకం చేస్తుంటూ అనేక మంది ఆల్రెడీ బయలుదేరిండ్రు అబద్ధ ప్రవక్తలు కాబట్టి ఏది నిజమైంది ఏది అబద్ధమైంది అంత్యక్రీస్తుకి ఈ పాయింట్ అర్థం చేసుకోండి క్రిష్ణ సాక్ష్యం ప్రవచన సారం అంటే ప్రతి ప్రవచనంలో ప్రభునే గొప్ప చేస్తూ ఉంటారు హెచ్చిస్తూ ఉంటారు ఆయనని ఏ రీతిగా అయినా తన ప్రాణాన్ని క్రేదనగా పెట్టిండు తన రక్తాన్ని ఎట్లా కార్చేయండు అని తను ఏ రీతిగా తన భక్తులని తన బిడ్డలని ప్రోత్సహిస్తున్నాడు తర్వాత భక్తులు ఏ రీతిగా ఆయన శృతిస్తున్నారు కన్నా అయితే అబద్ధ ప్రవా క్షణము ఎట్లా ఉంటది అంటే దీనికి వ్యతిరేకం అన్నట్టు ఆపోజిట్ అన్నట్టు అంటే అతిశయం ఉంటుంది వాళ్ళలో వాళ్ళ వాళ్ళ ప్రవచనాలలో అతిశయం ఉంటుంది దేవుణ్ణి మహిమపరచడం ఉండదు అన్నట్టు ఓ వ్యక్తిగతంగా ఒక మనిషిని హెచ్చుకోవడం నేను అది చూసిన ఈ మధ్యలో చాలా ప్రపంచాత్మకంగా ఒక ప్రవక్త మంచి చాలా కొన్ని కొన్ని సత్యంగా కొన్ని నిజంగానే ప్రవచనాలు కానీ ఆయన బోధ విధానంలో చెప్తున్నాడు నేను తలుచుకుంటే ఈ దేశాన్ని మొత్తం నీలమట్టం చేయగలను నేను తలుచుకుంటే ఈ దేశాన్ని పైకి లేపగలన్ అని చెప్తున్నాడు అంటే అంత పవర్ ఇచ్చిండు ఆ దేవుడు ఆయన స్థానంలో పెట్టిండు ఆ దేవుడి నన్ను కొన్నిసార్లు మంచి సేవకుడే కానీ కొన్నిసార్లు స్టేజ్ మీద ఎక్కినప్పుడు జరుగుతూ ఉంటుంది అందుకు కండ్లు మూసుకొని ప్రభు నీ సన్నిధిలో నేనున్నాను నేను ఏం మాట్లాడినా నువ్వు మాట్లాడినదే నువ్వు లేకుండా ఏది మాట్లాడను నేను మనకు తెలుసు వెలుగుతూత వాడు ఈ లోకాలకు వచ్చిన అప్పుడు ఎట్లా ఉన్నాడు అహంతో కదా సైతాను బహు అహం కలిగిన వాడు గర్వం గర్వించేటంది కదా ఏజ్ కల్ గ్రంథాల చూస్తాం మనం ఎన్నో అధ్యాయం ఇరవై ఇరవై ఎనిమిది అనుకుంటాం ఇరవై ఎనిమిది పదహారు బ్రదర్ ఒకసారి చూడండి ఇరవై ఎనిమిది అయితే అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయంని పెంచి పాపము చే పర్వత మీద ఉండకుండా నిన్ను నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయంగా ఉన్న కేరువు తర్వాత అక్కడ గర్వించిన కింద పదమూడవ వచనం నుంచి ఒక ప్రవచనం ఉంది అన్నట్టు హెచ్కల్ ప్రవచనంలో పదమూడవ వచనం నుంచి ఏ రీతిగా దేవుని సన్నిధి నుంచి విడుతర్లిపోయిండు లూసిఫర్ అని దేవుని తోటయగు ఏదైనాలో నువ్వు ఉంటేవి ఇది ఇది ఉంటే నీకు అర్థమైతుంది ఆదా ఆది కాండం మొదటి అధ్యాయం నుంచి ఏదైనా తోట దేవుని తోటయో ఏదెందులో నువ్వు లూసిఫర్ సైతాను అక్కడ ఆల్రెడీ ఉన్నాడు అంటే దేవుడి సృష్టిని సృష్టిస్తున్నప్పుడు ఆయన ఉన్నాడున్నట్టు దూత ఎందుకు స్పెషల్ గా నిలబెట్టిండు అర్థం కాదు నాకు అక్కడ తర్వాత అక్కడ రకరకాల రాళ్ళు తో అతను అలంకరించబడి ఇంకా ఎవరి గురించి మనం ఇక్కడ చూడడం బైబుల్ అంతట్లో ఇంత గంభీరంగా అలంకరించబడ్డట్లు లూసిఫర్ దూత మాణిక్యము గోమేదికము సూర్యకాంతమణి రక్తవర్ణపు రాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతో అంటే అవన్నీ రత్నాలు అన్నట్టు కానీ నేను లెక్కగడుతున్న వాటిని అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ 7, 8, 9, ఉన్నాయి తొమ్మిది రత్నాలు తొమ్మిది రత్నాలు ఉన్నాయి తొమ్మిది రాళ్ళు 9 నైన్ ఈ తొమ్మిది రాళ్ళు మళ్ళా ప్రకటన గ్రంథం చివరి అధ్యాయానికి వచ్చినప్పుడే కనిపిస్తాయి మనకి ఇరవై అధ్యాయంలో ఉంది అనుకోవన్నీ మళ్ళీ ఏ రోజు ఒక రోజు ప్రతి రాయికి సంబంధించిన బోధ నేను అంటే అంతవరకు ఇంకా మనం రాలేదు ప్రకటన గ్రంథము ప్రతి రాయికి సంబంధించినది ఒకటి ఉంది ఆత్మీయ మీకు చూపిస్తాను నేను ఎప్పుడు చెప్పలేదు కూడా ఎక్కడ కూడా వాక్యాలు ఎందుకంటే టైం రాలేదు వాటికి సంబంధించిన ఈ విషయాలు ఆ టైంకి రాలేదు మనం కాబట్టి చూపించలేదు కానీ ఒకరోజు మటుకి వీటన్నిటిని మనం చూస్తాం అయితే ఈ రత్నాలతోనూ బంగారంతోను నీవు అలంకరింపబడి ఉన్నావు నీవు నియమి నియమింపబడిన దినమన పిల్లన గురువులు రాయించే వారు నీకు సిద్ధమయ్యి అంటే అభిషేకి అభిషేకించినప్పుడు నువ్వు అభిషేకింపబడి చెరువు అయిన అయ్యే రోజు వాయిద్యాలు వాయించిన మ్యూజిషియన్స్ పిల్లన గురువులు వాయించారు పిల్లన గురువులు వాయించావు వాయించారు అక్కడ పిల్లనగురువులు అంటే ఫ్లూట్స్ కదా ఇంగ్లీష్లో మరి ఈరోజు ఏ చర్చిలో పిల్లనగురువులు వాయిస్తారు ఎవడు వాయించాడు వాడికి రాదు కూడా వాయించడం వాయిస్తే వాడిని పక్కకు పెడతారు వీడిగో ఏదో అన్నిలతో ఉదాహరణకి సన్నాయి సన్నాయి ఎవడు వాయిస్తున్నాడు బైబిల్లో ఉంది వాయి వాయిద్యాల గురించి సంబంధించిన సన్నాయి వాయిద్యం ఉంది అక్కడ వాయి అన్నీలు వాయిస్తారు ప్రజలు మనం వాయించదు ఏం తెలియదు వాళ్ళకి ఈ విషయాలు వాళ్ళకి ఏం తెలియదు ఈ ఇక్కడ ఉంది పిలన గురువులు వాయిస్తారని వాయించే వాళ్ళు పద్నాలుగు వర్షంలో ఈరోజైతే దేవుడు ఆ కేరుబు అయిన అంటే లూసిఫరు ఒకప్పుడు కేరుబు అన్నట్టు అభిషేకం నొందిన కేరుబువై ఒక ఆశ్రయంగా నీ ఎవరికి ఆశ్రయం ఉండాలా ఇది బహు ఆశ్చర్యమైన వాక్యాలి ఎప్పుడు మనం చూడలేదు గాని ఆది ఆ ఆ తోటలో మనుషులకి ఆశ్రయంగా ఉండాల్సిన దూత ఈ దూత అంత స్పెషల్ గా దేవుడు అవకాశం ఇస్తే దాన్ని తారుమారు చేసి పెట్టండు ఆశ్రయం ఉండాల్సింది పోయి అపవిత్రపరి చేసాడు అందుకే నేను నిన్ను నియమించి తిని ఆశ్రయం ఉండడానికి మనిషికి ఆదామ వలకి నువ్వు ఆశ్రయంగా ఉండడానికి కొరకు నిన్ను నేను నియమిస్తే నువ్వు మనుషులకి వ్యతిరేకంగా తయారైనవు ఇక్కడ చూస్తూ ఉంటాం మనం అభిషేకం పొందిన వాళ్ళు మనుషులకి ఆశ్రయంగా ఉండాల్సిందే పోయి వ్యతిరేకంగా ఉంటున్నారు దేవునికి ప్రతిష్ఠపడిన పర్వతం మీద అయితే ఈ కాలు చిన్న రాళ్ల మధ్యన నీవు సంచరించినట్టు ఇది కూడా నేను కొన్నిసార్లు కొంత కలంక్రిందట చూ ఈ కాలు చిన్న మధ్య అంటే ఈ బంగారంతో వెండితోని పనిచేసే వాళ్ళ దగ్గర చూస్తాం ఇవన్నీ వీళ్ళు రాళ్ళని బంగారంలో పొదిగించినప్పుడు వాటిని కాలుస్తాను అన్నట్టు అయితే ఈ కాలుచిన్న రాళ్ళు ఏ రాళ్ళు పైనన్నాయి తొమ్మిది రాళ్ళు ఆ తొమ్మిది రాళ్ళు విపరీతం విస్తరంగా ఉన్నాయి అన్నట్టు అందులో నుంచి తీసి వాటిని అలంకరించండు దేవుడు ఊహించుకోండి సైతాన్ని ఎట్లుంటాడో తెలుసా ఒక దిక్కు ఒక పెద్ద గోమేదికం ఇంత పొడుగుగా షార్ప్ ఇంకో దిక్కు సూర్యకాంతం అణి ఉంటుంది ఇంకో దిక్కు రక్తవర్ణపు రాయి ఉంటుంది అట్లా శరీరంలో నుంచి అన్ని అన్నట్టు రకరకాల రాళ్ళు అవకాశం ఉంటే నేను ఎప్పుడైనా వీడియో ఒక ఒక పిక్చర్ చూపిస్తా పిక్చర్ నేను చూసిన ఇట్లా రాళ్ళు రాళ్ళు అంటే శరీరంలో అనిపిస్తుంటాయి అన్నట్టు విలువగల రాళ్ళు దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీవు ఉంటేవి దేవుడు ఉండాల్సిన స్థలంలో దేవునికి ప్రతిష్ఠబడిన పర్వతం మీద నీవు ఉంటేవి కాలుచిన రాళ్ల మీద నీవు సంచరించేంటివి అయితే ఈ రాళ్లతో వీడు వర్తకం చేసిండి ఇది అంటే రత్నాలు వజ్రాలు బంగారం వీటితో బిజినెస్ చేసేటోడు అన్నట్టు ఎక్కడ చేసిన అనేది మీరు అర్థం చేసుకోండి నీవు నియమిపడిన దినం మొదలుకొని పాపము నీ అందుకు కనబడే వరకు పర్వర్తన విషయంలో నీవు యథార్థవంతునిగా ఉంటివి అంటే అభిషేకం పొందిన దినం మొదలుకొని పాపం చేసే పాపము చేసిన రోజు వరకు యథార్థంగానే ఉండే అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత ఈ రాళ్ళు కదా మంది విలువగల రాళ్ళు లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపం చేసి వచ్చి తీనక దేవుని పర్తం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అభిత్ర పరిస్థితిని ఎవరు అవతరపరిచరు మనం ఎన్నిసార్లు ఇష్టం దేవుడు సైతానికి మనల్ని అప్పగిస్తాడు ప్రే సత్యాన్ని ప్రేమించకపోతే దేవుడే ఆపిత్రపరుస్తున్నాడు అసలు దేవుడు ఆపితరపరచాడు కదా అయితే నేను ఒకటి విషయం కొంచెం ఇప్పటికి కూడా గ్రహిస్తుంటే ఏంటంటే ఈ రాళ్ళు వర్తకం చేసేవాళ్ళు అన్యులే క్రైస్తవుల దగ్గర ఉండదు ఈ వర్తకం ఇవు రతనాలు వజ్రాలు బంగారం వెండి ఇవి క్రైస్తవులలో కనిపించవు మనకి అనేది అన్యులలోనే కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వీడికి అవన్నీ ఉండే ఒకప్పుడు వాడికి పొదిగి వాటితో దేవుడు వాటి వాడు ఇచ్చుకుంటున్నాడు కానీ నీకు నాకు ఎందుకు ఇచ్చలేడు అంటే నీవు వాటి ఆసక్తి లేదు కాబట్టి నీకు బోధల్లో అట్లనే కదా ఇవి నాకు అవసరం లేదు వెండి బంగారులున్నా లేకున్నా అంటాం ఇవి ఉంటే చాలా అంటాం అందుకు వాటిని సంపాదించుకోరు అంటే ఈ లోకస్తులంతా ధనికులు అయిపోతుంటారు దేవుని బిడ్డలు అంతా పేదలు అయిపోతుంటారు ఆత్మలో కానీ లోకాతీతంగా పేదవాడే పదిహేడో వర్షంలో ఇవన్నీ ఉంటే ఏమవుతుందంటే గర్వం వస్తుందని చెప్తున్నాడు గర్వం ఎక్కడి నుంచి వస్తుంది అంటే నీ యొక్క బ్యాక్గ్రౌండ్ని చూసి నీ దగ్గర ఉన్న వస్తువులను చూసి నీ సౌందర్యాన్ని చూసుకొని నీవు గర్వించిన వాడు నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానం చెప్పుకుంటేవి అంటే సౌందర్యము తేజస్సు అంతగా అలంకరించబడ్డవాడు అన్నట్టు సౌందర్యము తేజస్సు కాబట్టి ఈ రెండిటిని ఆశ్రయించినవాడు పడిపోయబడతాడు అన్న విషయం చూస్తున్నాం తర్వాత వీడు ఎవరికి వాళ్ళను వాడికేస్తుండే ఈ రత్నాలు పద్దెనిమిదవంలో దే దేవుని బిడ్డలకి ఆశ్రయంగా పెడితే వాడు దేవుని బిడ్డల వాటిని దూరం చేసిండేవాడు దేవరూపకంగా వాళ్ళకి ఆశ్రయంగా లేడు అయితే ఈ పద్దెనిమిదవ వచ్చంలో ఒక ప్రవచనం ఉంది ఏంటంటే చివరికి వీని బూడిదగా చేస్తాడు అని ఆయన ఊపిరి చేత వాడిని మొత్తం కాల్చి మనం చూస్తాం కదా వాక్యం ఎక్కడ చూస్తాం చెప్పండి ఎవరన్నా దశల రాసిన పత్రికన్నా చేతరించె అధ్యాయము ఎనిమిదవ వచనం అది అది నెరవేరే లాస్ట్ ప్రవచనం అనేటువంటిది ప్రభు అయిన అప్పుడు అప్పుడు ఆ ధర్మ విరోధి బయల్పరచబడినప్పుడు ప్రభు యేసు తన నోటి ఊపిరి చేత వాణిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేయను ఆయన వెలుగుతో వాడిని నాశనం చేస్తారన్నాడు ఆగా మనం అంటే ఈ లోకానికి వచ్చినప్పుడు చివరికి అన్నట్టు సంపూర్ణంగా వాడు బూడిదే అయిపోతాడు అన్న విషయం ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి వీటి నుంచి మనం దూరంగా ఉండాల ముఖ్యంగా సేవా జీవితంలో నీ వీక్ నీ వీక్నెస్ ఏం తెలుసా సేవకుల వీక్నెస్ గర్విస్తూ ఉంటారు స్టేజ్ మీద ఉంటాం కాబట్టి గర్విస్తాం అన్నట్టు అందుకే స్టేజ్ లెక్కద్దు మనం స్టేజ్ లెక్కినా త్వరగా దిగిపోవాలా ఎక్కువసేపు ఉంటే గర్వం వచ్చేస్తుంది నువ్వు గ్రేట్ అనుకుంటాను ఎందుకంటే ఫస్ట్ స్టేజ్ ఎందుకు దేవుడు ఇస్తాడు నీకు పొజిషన్ ఎందుకు ఇస్తాడు అంటే ఆయన శక్తిని నీ ద్వారా ప్రజలకి అను పంపడా పంపడానికి ఆయన విధానం ఒక వ్యక్తి ఉండాలి అక్కడ ఒక సేవకుడు ఒక యాజకుడు ఉండాలా ఒక ప్రవక్త ఉండాలా వారి వారి నుంచి అది బయలుపరచబడాలా మన చూస్తాం ఫస్ట్ అగ్ని నాలుకలు గలు విభజింపబడి పరిశుదాత్మ పేతుల మీదకి రావడం దాని తర్వాత అందరి రావడం మన చూస్తం కాబట్టి ప్రేయరు ముఖ్యంగా ఈ యొక్క గర్వం నుంచి బయటికి రావాలా దుష్ణుని యొక్క పన్నగాలి కృష్ణుని గురించిన సాక్ష్యం ప్రవచన సారం అన్నప్పుడు ఈశ్వరం ఎట్లున్నాడు సరళత సరళత అంటే తగ్గింపు సామాన్య జీవితం సరళత అంటే సామాన్య జీవితం ఆర్డినరీ లైఫ్ అంటాం ఇంగ్లీష్లో సరళత సరళత పరిశుద్ధత కాబట్టి మనకి ఈ సరళత చాలా అవసరం సమస్తము వ్యర్థం అని ఎందుకంటాడు ప్రసంగి అందుకు సరళత మనకు అవసరం అన్నట్టు అబద్ధ బోధ ఎట్టి పరిస్థితుల్లో మన ప్రభుని మహిమపరచదు ఉన్నత స్థితికి లేవనెత్తదు ఆయన కించపరుస్తానే ఉంటుంది అన్నట్టు తెలుసు చాలా మంది ఆ పర్వతాల దగ్గర పోయి అడవిలో పోయి గంటలు గంటలు ప్రార్థిస్తారు స్వరం వినడానికి కానీ దేవుడు ఈ కాలంలో మనకు తెలుసు అనాది కాలంలో రకరకాల విధాలుగా మాట్లాడేండు దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడేండు చివరి రోజులలో తన కుమారుడు ద్వారా మాట్లాడుతుంది మనకు తెలుసు అయినా కానీ మనుషులు స్వరం వింటే బాగుంటుందని కొండలకు పోతారు గుహాలకు పోతుంటారు ఎక్కడెక్కడ పోయి మాట్లాడుతూ ఉంటారు కానీ మనకు తెలుసు ప్రకటన గ్రంథాల్లో మనం కొన్ని నెలల నుంచి ధ్యానిస్తున్నాం లేక కొన్ని సంవత్సరాల నుంచి ధ్యానిస్తున్నాం ప్రకటన గ్రంథాన్ని సత్య ఇరవై అధ్యాయం ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఈ గ్రంథం ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా దేవుడే మాట్లాడుతున్నాడు ఈ గ్రంథం ప్రవచన వాక్యములను ప్రశ్న గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ గ్రంథం ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమించినది ఏమనగా ఎవడైనాను వీటితో మరి ఏదైనాను ఎవడైనాను ఈ కుదిర్చినడల అన్నది కదా కలిపినడలా ఈ గ్రంథంలో భయపడిన తెగుళ్ళు దేవుడు వానికి కలిగజేయండి ఈ వాక్యము పద్యమవచనము వాక్యము ఒకటి భయపెడుతుంది దేవుని సేవకులు చాలా మంది నేను జీవించిన వాళ్ళు ఎందుకు ప్రవ గ్రంథాన్ని చెప్పారంటే ఎక్కడ మిస్టేక్ అయిపోతుందో నాకు తెగులు తగులుతనే భయం పద్దెనిమిది వచనం మనకు ఉందా భయం మనకు తెలుసు ఆరు బూరల గురించి ఒక్కొక్క బూర బూదబడినప్పుడు ఎటువంటి శ్రమలు ఈ లోకం మీదకి వస్తున్నాయని అవన్నీ మనం ధ్యానించినాం చాలా మంది సేవకులు ఈరోజు మధ్యాహ్నము స్టేజ్ మీద కూర్చున్న నేను ఒక సేవకునితో పాటు ఆ సేవకుడు వాక్యం చెప్తున్నాడు దాని తర్వాత నాదొక చిన్న రోల్ స్టేజ్ మీద అయితే ఆయన ఈ విషయాలు మాట్లాడుతున్నాడు బాగానే మాట్లాడుతున్నాడు ఒక దశకు సంఘం తబడడం గురించి స్టార్ట్ చేసిండు ఎక్కడైనా దొరుకుతారు మనకి ఎందుకంటే మొత్తము వాళ్ళే కాబట్టి ప్యాప్చర్ కల్ట్ బోధ మొత్తం విస్తరించిపోయింది ఆధారాలు చూపించలేరు కానీ అది బ్లైండ్గా స్వీకరించేసారు ఒక్కటి రోజు వరకు కూడా చూపలేవారు ఆధారం మనకి ఇంతమంది నడుపుతూ ఉంటాం ఎందుకు కలుపుతున్నారు వాళ్ళు లేని దాన్ని ఎక్కడ లేదు వాక్యంలో ఎక్కడ కూడా లేదు అది వాక్యం పట్టణ గంధంలో అధ్యాయము లో ఒక వాక్యాన్ని చూపిస్తారు మొదటి వచనంలో ఈ సంగతులు జరిగిన తర్వాత అంటే ఆ ఏడు సంఘాలకు సంబంధించిన విషయాలు ముగించిన తర్వాత ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అది ఓ ఒక తలుపు తెరవబడి ఉండేను ఇప్పుడు తెరవబడింది అది మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటని కాబట్టి ప్రవచించే స్వరం అట్లా ఉంటుంది అన్నట్టు ఎవరన్నా ప్రవచిస్తుంటే బూరధ్వని లాగుంటదని చెప్తుంది వాక్యం ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము ఇక్కడికి ఎక్కి రమ్ము అన్నాడు కాబట్టి అక్కడ ఎక్కి సంఘము ఎత్తబడింది అని చెప్తున్నాడు వాళ్ళు నువ్వు ఇక్కడికి వస్తే ఇక మీదట ఏం జరగాల్సిన వాటిని నీకు కనపరిచదని అంటున్నాడు దేవుని దూత కాబట్టి ఇక్కడికి ఎక్కి అంటే ఇక చూడు సంఘం ఎత్తబడింది అంటున్నారు అది యువహాన్ భక్తునికి చెప్తున్నాడు కదా ఇక్కడికి రమ్మని వాళ్ళని స్థలానికి నిలబడమంటే మెట్లు ఎక్కమంటాం మెట్లు కొంతమంది నువ్వు క్రింద ఉన్నావు స్టేజ్ మీదకి రా అంటాం అంతవరకు నువ్వు ఆడియన్స్ లో కూర్చున్నావు స్టేజ్కి ఎక్కి రమ్మంటే ఎతబడమా ఈ వచనం తర్వాత సంఘం ఎతబడతది కాబట్టి ఇంకా కింద పడ్డ ఉన్న వాళ్ళంతా పాపులని చెప్తుంది అవన్నీ ఎన్నోసార్లు నేను రుజువు పరిచిన తప్పని ఎందుకంటే సంఘము పరిశోధులు ఎతబడితే విడబడ్డవాడు పాపి అయితే మళ్ళీ పాపికి ఎందుకు ఆరు ఆరు ముద్ర వేసుకోవాలా వాడు ఆల్రెడీ విడబడ్డాడు కదా వాడు ఆల్రెడీ పాపి కదా దానికి జవాబు ఉండదు ఎందుకంటే గుడిదనం నేను ఇక్కడికి వాఖ్యాన్ని ఆపేస్తాను ప్రవచన సంబంధించిన విషయాలు మరికొన్ని నేను తర్వాత చూపిస్తాను ఆశ్చర్యకరమైన వారం ఇది మనం దీని కొరకు ఎంతగానో ప్రయాసపడుతుంటాం మన గ్రూప్ లో అరే అందరికీ ఉందా అనేది డిఫరెంట్ ఇష్యూ నాకైతే ఉంది చాలా ప్రతి బైబిల్లోని ప్రతి ప్రవచన పుస్తకాన్ని ధ్యానించాలా ప్రకటించాలని చిన్న ప్రవక్తల సంబంధించిన అన్ని ముగించేసిన ఒక ఆమోసు గ్రంథంలో కొన్ని మిగిలిపోయినాయి ఆయన చేయలేకపోయినాను గతంలో ఈ సమాచార క్రితము కానీ పెద్ద ప్రవక్తలను పుట్టనే లేదు నేను ఇంత అక్కడక్కడ చూపించిన ఉదాహరణకి ఏషియా గ్రంథంలోని ప్రవచనాలు ఇక్కడ ఇక్కడ ఏహెచ్కెల్ గ్రంథంలోని ప్రవచనాలు చూపించిన గానీ డీటెయిల్ గా సిస్టమేటిక్ గా పోలే మనకంత టైం కూడా ఇవ్వలేదు దేవుడు ఆయన పని చూస్తాం గానీ నాకు బైబిల్లోని ప్రతి ప్రవచనాన్ని ధ్యానించాలా ఇది ఎప్పుడు నెరవేరింది ఎప్పుడు నెరవేరబోతుంది పాత నిబంధన పుస్తకాలు ఉన్న కూడా ఇంత నెరవేరినట్లు చూడలేదు చాలా మటుకు మనం ప్రభు ప్రకటించిన ప్రవచనాలు కూడా ఇంత నెరవేరలేదు చాలా మటుకు అవి ఎప్పుడు నెరవేరుతున్నాయి అనేది నువ్వు గ్రహించకపోతే ఆయన ఎరవేరే టైం నువ్వు పోగొట్టుకుంటావు ఏస్రో పుడతాడన్న ప్రవచనాలు ఐదు వందలకు మీద ఉంటే ఆయన పుట్టే టైంకి అందరు పోగొట్టుకున్నారు ఎవరు గ్రహించిండు ఎవరు గ్రహించలే కేవలం గొల్లలు దూర్పు జ్ఞానులు తర్వాత ఎలిజబెత్ జకరేల కుటుంబము హన్న అనే ప్రవక్తిని సుమయోను సుమయోను అంతేనా వాళ్ళు తప్ప ఎవరు గ్రహించలే రెండు మించి ప్రవచనాలు ఉన్నాయి ఏస్రో రెండో రాక సంబంధించినవి టూ థౌజండ్ ప్రాఫెసెస్ ఉన్నాయి అవన్నీ ఎక్కడ ఉన్నాయో ఒకరోజు ఆసక్తితో వెతుక్కోవాలి కదా ఈ లోకంలో ఏమేమో వెతుక్కుంటా ఉంటాం అన్నీ వేస్ట్ అని తెలిసి కూడా కానీ బైబుల్లో నీంతో విలువ వాక్యాలను వెతుక్కొనం మర్చిపోతా ఉన్నాం అందుకు దేవుడు మనకి తన ఆత్మని అనుగ్రహించాడు పరశుద్ధ ఆత్మ ఇచ్చినప్పుడు ఇవన్నీ తీసుకొని మీకు తిరిగి జ్ఞాపకం చేయడు సత్య ఆత్మ ఆత్మ పరశు ఆత్మ ఇచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో కనిపిస్తాను స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అంటాం ఇంగ్లీష్లో కాబట్టి ఆ ప్రవచనము నీ జీవితంలో ఆశీర్వాదాలు తీసుకొని రావాలా కాబట్టి స్వరం వినడం కాదు ముఖ్యమైనది వాక్యం అది చెప్తుందా స్వరాన్ని ఆ ప్రవచించే ప్రవచనము వాక్యానికి అనుగుణంగా ఉందా లేదా అని నేర్చుకొని మనం పరిశీలించాలా అందుకే నిన్ను చదివించండు దేవుడిని చదువు లేకుంటే మోసపోయే అవకాశం ఉంటుంది నువ్వు చదువుకున్న వాళ్ళు కదా చదువుకున్నవాడు వి అందుకే మీరు చదవలేదా అంటాడు సున్నాయాసంగా మోసగిస్తాడు సాధ్యమైతే ఏర్పరచబడ వారిని కూడా కానీ ఏర్పరచబడ్డవారు మోసపోరని మనకు తెలుసు మనకి ఇటువంటి ప్రవచించే వారు అందరు ప్రవక్తలు కారు అని చెప్తుంది అక్కడ వాక్యం ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఉండే ఆ నియమం లేక అదొక ఉద్యోగం అన్నట్టు ఆఫీస్ అంటాం ఇంగ్లీష్ లో ప్రాఫిట్స్ ఆఫీస్ అంటాం లేక యాజకుని యొక్క ఆఫీస్ అంటాం ఇవన్నీ ఆఫీసులు దేవుడు ఇచ్చిండి మనకు ఒక డిపార్ట్మెంట్ లాగా ఉద్యోగ స్థలంలో బిజినెస్ లో ప్రవచన ఆఫీసు వేరే యాజక ధర్మం నిర్వర్తించే ఆఫీసు వేరే అట్లనే ప్రతి పరిచర్గా ఒక ఆఫీస్ అన్నట్టు ఒక డిపార్ట్మెంట్ అన్నట్టు చర్చిలో ఐదు రకాల డిపార్ట్మెంట్స్ నేను చూపించిన చర్చలో ఉండాలా ఇవి లేకపోతే ఆ చర్చలో అయితే తప్పు ఉంది మోసం ఉందని చెప్పిన కొందరు బాధపడ్డరు కానీ వాళ్ళు బాధపడాలని కాదు మనం చెప్తుంది వాళ్ళు మార్పు చెందాలని చెప్తాం మనం ప్రవచనము సంఘ క్షేమం కొరకు మీరు ఏం చేస్తులేరో అవి చెయ్యాలని హెచ్చరించడం కొరకు అటువంటి ప్రవచన వరం కొరకు మనం ఆసక్తి చూపిస్తాం పరిశుద్రవా తండ్రి మీకు వదనాలనైనా ప్రవచన వారాన్ని గురించి మేము ధ్యానిస్తున్నాం ప్రభు మీ యొక్క పరిశుధాత్మ ద్వారానే అవి మాకు అనుగ్రహించబడుతున్నాయి ఆ పరిశుధాత్మ నాకు వీటన్నిటిని పంచి పెడుతున్నాడు అయినా దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలైనా పరిశుద్ధాత్మ ద్వారానే మిమ్మల్ని మేము తెలుసుకోగలుగుతున్నాం తండ్రి మీలోని సత్యాన్ని గ్రహించగలుగుతున్నాం మీరే సృష్టికర్త అని మీరే రక్షకుడని గ్రహించగలుగుతున్నాం మీరే ప్రవచన సారమని గ్రహించగలుగుతున్నాం మీ గురించి సాక్ష్యం ఇవ్వడమే ప్రవచన సారమని గ్రహించగలిగినాం అయినా భాగ్యాన్ని మీరు మాకు మీకు వందనాలు మధ్యాహ్న కాలంలో మిమ్మల్ని స్థుతిస్తున్నాం గనపరుస్తున్నాం నేటిలోకి మీ యొక్క స్వార్థను ప్రకటిస్తున్నాం మరి అందరూ రక్షణ పొందాల ఆత్మకు నశించడానికి వెళ్లేదని నేను సహాయపడి మహిమనందండి మనం ఆశ్రయించమని జీవితంలో ఏదైతే ఆగిపోయినాయో అవన్నిటిని రిలీజ్ చేస్తున్నాం ఇది యేసుకృష్ణ రప్పించండి ప్రోగ్రాం మరి ఉద్యోగాలు మరి కుటుంబ వివాహాలు మరి సంతానము వారికి గృహాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం मरी विशेष ना प्रचरचार अट्ठा चाहिए तीन आोत्र परशिधुप जीवन गल ती जीवाधिपति के सया महोन त्री सया कल प्रभा ममी सुरक्षित कापन कृपा भद्रपरुकन मम्मी सजीलक निंद्र प्रभा తివరాత్రులు మూలక కాపాడిన గొప్ప దేవుడు ప్రవానికి సమస్త ఘనత మహిమ ప్రభావం అర్పించుకున్న ఆయన గొప్ప దేవ ఈ యొక్క మధ్య కాల సమయంలో అయినా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభావ ప్రవచన వరం గురించి మీరు మాట్లాడినారు ప్రభావ ప్రతి ప్రవచనం క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వాలా ప్రభావ ఏ ప్రవచనం ఉన్నా గానీ ప్రభావ నేను మహిమపరిచేలాగా మీ గురించి సాక్ష్యం ఇచ్చే ప్రవచనం లాగా ఉండాలా అది ఒక సూచనాన్ని ప్రభావ మీరు మాకు హెచ్చరించినారు ప్రభావ ఈ లోకంలో ఎన్నో ప్రవచనాలు ఉండే గానీ ప్రతిది ప్రభావ మీరు జాగ్రత్తగా పరిశీలించాలని మీరు మాతో మాట్లాడారు ప్రభా లేకుంటే మోసపోయే అవకాశం ఉంటుంది ప్రభావ నైనా ఇస్తా అనేకమైన అబద్ధ ప్రవర్తలు ఇచ్చిన ఈ లోకంలోనైనా కాబట్టి ప్రతి ఆత్మ నమ్మక ఆయా సంబంధమైన దేవుని ఆత్మలు పరీక్షించంపన్నారు ప్రభా కాబట్టినైనా ప్రతి క్షణం మేము పరీక్షించాలా ప్రభావ కాబట్టినైనా ప్రవచన వరం మీరు మాకు అనుగరించమని ప్రార్థమైనా అడిగితే ఇచ్చే గొప్ప దేవుడు ప్రభావ ఓ దేవాతి దేవానికి ఎంతో వందాలు ఇస్తాయా ప్రవచన వరం మీరు మాకు అనుగరించమని పరిధిష్టమైన కృపగల తండ్రి ఇస్తాయా మీ ఆత్మ చేతనే అవి అనుగరించబడితే అయినా ఈ వరం ఉన్న వాళ్ళ ప్రభా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రభా ప్రయాసడుతుంది వాక్యం ఉంది ప్రభా సంఘానికి క్షేమం ఉండాలంటే ప్రవచన వరం ఉండాల ప్రభా కాబట్టి మరి విశేషంగా ప్రవచన వరని ఆపేక్షించమన్నారు ఓ ప్రభా తి మేము మాకు ప్రవచన వరం మాకు అందరికి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నందుకే నీకు ఎంతో ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని బలపరిచిన ప్రభా మేముంటుంది శ్రమల కాలంలో ఉన్నాం ప్రభా ఎంతో భయంకరమైన కాలంలో ఎక్కడ చూసినా మోసం ఉంది ప్రభా ఎక్కడ చూసిన బోధనలు మోసం ఉంది ఎక్కడ చూసినంత భయం ఉంది ప్రభావ అలాంటి కాలంలో మేమున్నప్పుడు మేము ఏ రీతిగా జీవించాలా ఏ రీతిగా మేము వాటిని పరిశీలించాలని మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ మమ్మల్ని ఎంతగానో తరబి చేస్తుంది నీకు ఎంతో అన్నాలి సయ వాకిందర మేమతో మాట్లాడినారు ప్రభా ప్రతిదీ మేము జాగ్రత్తగా పరిశీలించుకొని ప్రభా మోసపోకుండా ఎక్కడ పోయిన అయినా మోసంలో ఉన్న వాళ్ళందరినీ ప్రభావ మీరు ఎంత నడిపించాలా ప్రభా మెలుగుదూత ప్రభా భయంకరంగా దుష్టుడు ప్రభా అనేకమైన అబద్ధ బోధలు మనుషుల్లో సంఘాలు తీసుకొచ్చి పెడుతున్నాడు ప్రభా ఎంతో మంది సంఘాలు మోసపోతున్నదాన ఆ మోసంలో ఉన్న వాళ్ళందరినీ ప్రభావ మీ సత్యంలో నడిపించాల సహాయపడమని ప్రాధిష్టమైన ప్రతి చోట మీ కొరకు శాసనం పెట్టుకోండి మీరు అక్కడ తొలిగింది ప్రభావం సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపరచాలా ప్రభావ వాళ్ళ సేవ నడిపించమని ప్రధిష్టమైన ఈ ఆరాధనలో పాల్గొన ప్రదర్శిస్తారు దీవించి ఆస్వాదించండి బలపరచండి వాళ్ళ కుటుంబంలో ప్రతి అవసరకల్ మీరు తీర్చండి ప్రభావ అయినా మీరు అడుగు వాటికంటే అత్యధికంగా ఇచ్చే గొప్ప దేవుడు ప్రభావ సమస్త ఘనత మహిమిక అభ అయినా మాకు మంచి గృహాలు అనుగ్రించండి సమస్త మీరు మాకు అనుగ్రహించిన అయినా గొప్పది ఏవన్నీ మీరు మేము పొందుకోవాలని నేను మయమరచాలి ప్రభావ మీరే మాకు సహాయకులు అర్పించండి ప్రతి సోదరు శ్రమల నుంచి మాకు విజయం రైట్ ప్రతి చోట మీ కొరకు మొమ్మలు అందరినీ సాస్సులు పెట్టుకుని మీరు ఆకలి సిద్ధపరచుకోమని ప్రభావ ఇంకెంతమంది ఆరాధనలో పాల్గొనే కుటుంబాలు దర్శించండి బలపరచండి వాళ్ళ సేవా జీవితం పరిచయం కూడా మీరు సహాయం చేయమని ప్రభావ నతన్ని నీకు ఎంతో మరణాలిసయా మీరు ఆకొడ ప్రభావతాన్ని కాబట్టి నేను మీరు సిద్ధపడాలి అన్నికులు మీరు సిద్ధపరచాలి అంత వరకు మేము అయినా మీరు రక్షణ ప్రణాళిక ఉండాలా ప్రభా అని చెప్తూ నటించాలా అలాంటి సేవా జీవితంలో నడిపించి మీరు ఆకర్షితపరచుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధం ప్రార్థిస్తాం తండ్రి స్తోత్రం ప్రభా నైనా ప్రభా నీ పాంలోకి వీళ్ళ స్తోత్రాలు దేవాయసిం ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో దేవాయసి మా ప్రభా ఈ జండి బట్టి నీకు ఏమన్నా స్తోత్రాలు దేవాయస్ అయి మా ప్రభా ప్రవచన వరం గురించి ఉన్నాం మా ప్రభా దేవాయస్మ ప్రభావ్ ఏదైనా నీకు అనుకూలంగా దేవ చెప్పాల మా ప్రభా అటువంటి భాగ్యం మాకు దయచేయండి మా ప్రభా దేవ ఎంతో మంది అబద్ధ ప్రవర్తలు మా ప్రభా ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది మేము దేవ గ్రహించే భాగ్యం మాకు దయచేయండి మా ప్రభా కృపచేత జీవించి మా ప్రభా నీకే మా ఏమా ఘనత ప్రభావం చెయ్యాలి మా ప్రభా దేవా ప్రతి ఒక్క బ్లెస్సింగ్స్ మాకు అనుగ్రహించండి మా ప్రభా ఎంతో మంది దేవాయస్మ రక్షణ భాగ్యంలో లేరు మా ప్రతి ఒక్కరిని రక్షణలోకి తీసుకుంటే మాకు ఇషన్ దాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు దేవాయస్మ ప్రభావ ప్రతి ఒక్కరిని దేవాయస్మరాని దాంట్లో దేవాయస్మ ప్రభావ ఇంకా బాప్తి శ్రమంలో ప్రతి ఒక్క వారిని దేవట సాయం చేయండి మా ప్రభావ మాకొక్కటే ఇచ్చారు మా ప్రభావ వీధి వీధికి వెళ్ళి ప్రకటించి దేవాయస్మరు ప్రతి ఒక్కరిని దేవాయస్మర నీ నామం నుంచి అని చెప్పారు మా ప్రభావ ప్రతి ఒక్కరిని దేవాయస్మ ప్రభావ నీ నామం నుంచాల మా ప్రభా దేవా ప్రతి ఒక్క బిడ్డకు దేవ తెలిని గానని అనుగ్రహించండి మా ప్రభావ దేవ ప్రతి ఒక్క దాంట్లో దేవాయస్మ పడిపోకుండా సాయం చేయండి మా ప్రభావ ఇంకా ఎంతో మంది ప్రజలకు దేవాయస్మ నీ గురించి తెలియదు మా నేను చెప్పటకు సాయం చేయండి మా ప్రభా వీధి వీధికి వెళ్లి దేవాయస్మ ప్రభావ నీకు సాయం చేయండి మా ప్రభా దేవాయస్మ మీకు దేవాయస్మ ప్రభావ దాంట్లో తెలియని గణి అనుగ్రహించి మనల్ని పెంపొందిస్తారని త్వరగా రాబోతున్నేసి క్రీస్ పెడబేట్కూర్చున్నాం తండ్రి ఆమె వర్షుద్ర ప్రేమల దేవ కృపణి దేవ ఈభాక లెక్క ప్రభా కృతజ్ఞతల సర్వశక్తి మంత్ర ధర్మాధికారితో కూడిన మహాద్రవ గొప్ప దేవ నీకే స్తూతం నీకే బంద్రభాతి మహిమా ఘనత ప్రభు యుగ యుగలకే ప్రభా నీకే చిరంగా దేవా ఈసూ ప్రభా ప్రతి చోట ప్రభా మీ గొప్ప సాక్ష్యం ప్రభా దేవ యజ్ ప్రభా నీ కొరకే ప్రభా మేము అనే కొరకు ప్రభా వెళకెత్తే చెప్పాల ప్రభా మేము నన్ను చూపించాలి ప్రభా దేవాసప్రభ ఎక్కడికి వెళ్ళగానే బ్రహ్మ నిన్నే అక్కడ వాళ్ళకి చూపించే వారి ఉండాలి ప్రభా దేవాస ప్రభా మరి మీరు చెప్పాల ప్రభ నేని సత్యం నేని మార్గం నేను జీవం అని చెప్పిన ప్రభా దేవాస ప్రభావ మరి మీ కంటే గొప్ప ఇంకా ఏది లేదు ప్రభా కాబట్టి ప్రభా మీనే గొప్ప దేవుడు అనే ఈ లోకానికి మేము చాటి చెప్పాల ప్రభా దేవాన్ని రాకడా కోసం మేము చెప్పాలా దేవాన్ని ఇచ్చిన రక్షణ కోసం మేము చెప్పాలా ప్రభ దేవాయి ప్రభా ఎందుకంటే ప్రభా మీరెప్పటి నుంచో చెప్తున్న ప్రభా భక్త వ్యూహాను నుంచే స్టార్ట్ అయింది ప్రభా నీరాకడ సమీపంలో ఉందని ప్రభా కాబట్టి రాకడ కోసం ప్రభా అనేకులకు మేము ప్రకటన చేయాలి ప్రభా పాపం నుంచి ప్రతి వాళ్ళు రక్షణకి మేము చువత ప్రకటన చేయాలి ప్రభా కాబట్టి ప్రభ ప్రతి చోట్ల కూడా ప్రభా నీకు సాక్షిగా ప్రతి వారి కోసం కాకుండా ప్రభా నీ కొరకు మేము చుత ప్రకటన చేసేలా సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి నీ పరిశుద్ధత్వం మాకు తోడయి ఉంటే ప్రభా ఎప్పటికీ కూడా ప్రభా నీ నామే ప్రభా మేము మహిమ పరిచే వాళ్ళ లాగా జీవించేలాగా సహాయపడమని తండ్రి అదే మా ఎక్కడ చూసినా కదా ప్రతి ప్రవచనాలు మేము చేసుకునేలాగా ప్రభా మరి నీ యొక్క పరిశుధత్మక తోడయ్యి ఉంటేనే ప్రభా అర్థం చేసుకోగలుగుతాం ప్రభా కాబట్టి ప్రభా మాలో మీరు కనిపించాలి ప్రభా కానీ ఈసూప్రభ మాలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభా మేము అహంతో కూడడానికి వీలేదు ప్రభా మాలో ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే ప్రభా తీసిపోయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అది మా నుంచి దూరం అయిపోను గామ దేవ ఈజు ప్రభా కేవలం ప్రభా నీ ప్రేమనే మాలో నిందాల ప్రభ నీ ప్రేమ కోసం మేము అనేకులకు మేము ప్రకటన చేయాలి ప్రభా దేవ ప్రతి ప్రవచనము ఎంతో ఇంపార్టెంట్ అని సెలభించిన దూరం ప్రభా కాబట్టి ప్రతి ప్రవచనాన్ని మేము విధకాలు పరిశీలించాలి ప్రతి వారిని మేము గుర్తుపట్టాల ప్రభా ఎందుకంటే ప్రభా చీవ డైజెస్ లలో మేము ఎక్కడ మోసపోవద్దంటే ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ మాలో ఉంటేనే ప్రభా మేము సరిదైందో కాదో మేము చూసుకోగలుగుతాం ప్రభా కాబట్టి ప్రభ నీ యొక్క ఆత్మసహాయం అక్కడ ఎల్లప్పుడు దయచేమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవ్రభ ప్రతి బ్రదర్స్ ని సిస్టర్స్ ని దీవించండి వారి సేవ జీవితం ఫలిత దేవ ప్రతి వారిని మరి యొక్క అయిపోవాలా కృప భద్రపరుచుకోని ప్రభాకీ ప్రతిభిదని సిద్ధపరచుకోమని నామంలో ప్రార్థిస్తుంది కృప సమాధానం నడిపి Amen Amen praise lead brothers and sisters praise round praise round